వందనాలి ప్రభా ఈ నామం బట్టి ఆన్లైన్ ప్రార్థనలో మేము కూడినాం ప్రభా దేవ మీరు ఆన్లైన్ ప్రార్థనలో దిగండి వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా రాను బిడ్డలని త్వరగా రప్పించండి ప్రభా మీ నామం మహిమార్దమై ప్రభా తీర్మానం చేసుకునే ఈ జీవితం వెనుకడుగు వేయకుండా ప్రభా పశుద్ధతతో ముందుకు నడిపింపబడాలా విజయాన్ని పొందుతూ వేసు ప్రభా మీ నామం ని స్మరిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ ముందుకు నడిపింపట్లా మీరే తోడుగా ఉండండి ప్రభా ఉండండి ప్రభా యుగ మీ నామంకే మహిమ కలుగును గాక కష్టాలు శోధనలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు చూస్తూ ప్రభా వెనుకడుగు వేయకుండా దేవ మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి వాటిని జయిస్తూ ముందుకు నడిపిబడుతూ దేవ మీ నామం ని మహిమపరుస్తూ మేము ముందుకెళ్ల ప్రభ మీరే తోడుగా ఉండమని ఏసు క్రీస్తు నామమ్మ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎప్పుడు ఆనందం నా యేసు eburu <tipuru> aanandam na yesu richne stitin tun stitin tun stuti cheyu chundun stitin tun stitin tun stuti cheyu chundun hallelujah aanandam e hallelujah aanandam e hallelujah aanandam e ఎప్పుడు ఆనందం నాయనే ఎప్పుడు ఆనందం నా యేసు ఉన్నటుని చాటును సర్వశక్తి నీడ ఎప్పుడు నేను ఉన్న తుని చాటు సర్వశక్తి నీడన్ ఎప్పుడు ఉందినే దేవుని చూచి ఆశ్రయ కోటని తెలిపేదా ఎప్పుడు దేవుని చూచి ఆశ్రయ కోటని తెలిపేదా ఎప్పుడు హల్లియా ఆనందమే హల్లిలుయా ఆనందమే ఆనంద మే అల్లేలు ఆనందే ఎప్పుడు ఆనందం ఇచ్చునే ఎప్పుడు ఆనందం నాయనే తనరే కలతో నన్ను గప్పి కాచి నడిపించ తనరే కలతో నన్ను గప్పి రాజీ నడిపించు ఆయన వాక్యం ఆత్మీయ కర్గం నాకు కేడము ఆయన వాక్యం ఆత్మీయ కర్గం నాకు కేడము హల్లిలుయా ఆనందమే హల్లిలుయా ఆనందమే హల్లే ఆనందమే హల్లేలు యా ఆనందమే ఎప్పుడు ఆనందం నా యేసు ఎప్పుడు ఆనందం నా యసు నీచునే మార్గములందు నన్నుగా వాదూతలు నాకుడు మార్గములందు నన్ను రాతికి పాదం తగలాకుండా నన్ను సీ రాతికి పాదం తగలా కుండా నన్ను సీ పట్టుకను అల్లు యా ఆనంద మే అల్లేలుయా ఆనంద మే ఆనందం ఎప్పుడు ఆనందం ఇచ్చునేయు చూను చెయ్యు చూను హలోయూ అన్న రైజర్ రావు హలోయ ఈ గడిచిన కాలం అంతా ప్రభావం కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సచివ లలో నిలబెట్టిన ప్రభావ దివారాత్ మమ్మల్ని కాచే కాపాడి అయినా ఈ యొక్క నూతన దినం మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకెంతో వర్ణాలు అర్పించుకోవటం అయినా నీకే కృతజ్ఞతాశ్వతులు చెల్లిస్తున్నాం సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహా ఇక యుగంలో నీకే కలుగునుగాక హాలూయ నా దేవ నా ప్రవ్వ ఇక మధ్యకర్ణ సమలనైనా మీ సన్నికి మేము వచ్చినాం ప్రవ్వారు మాతో మాట్లాడండి మా హృదయాలు సరి చేయని ప్రవ్వ మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధి నడిపించండి ప్రభావ మీలాంటి మనసు మీలాంటి హృదయం మాకు గొప్ప దేవ మీరు ఎంతో పరిశుద్ధులనైనా మేము పరిశుద్ధంగా జీవించాలని సహాయపడినైనా మీ సన్నికి వచ్చినాం మమ్మల్ని అందరినీ ప్రవ్వా ఓ ప్రవ్వా మీ ఓ దేవ మీ సన్నిధిలో మీ రక్తం కింద మేము తీసుకొస్తున్నాం నైనా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నైనా వాటింద మీరు మాతో మాట్లాడండి ప్రవ్వా నాణ్య త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలని కొట్టివేస్తే ప్రభావ ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి నా దేవ నా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభావ పరిశుదాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్తులు నడిపిస్తున్నారు పరిశుదాత్మ దేవ మా హృదయంలోకి రావు ప్రభావ మమ్మల్ని ఈ వాక్యం అనేది సర్వసత్తులు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలా మా జీవితాలు అవలంబించుకోవాలి జీవించాలా అనేక అనుభవపూర్వకంగా మేము ప్రకటించాలా ప్రభావ అలాంటి సేవా చేతులకు మిమ్మల్ని అందరూ నడిపించి మీరు ఆఖరు సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామూన ప్రార్థిష్టాం అంది ఆమె ఎబిల్ రాసిన పత్రికల నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము హెబిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనంలో చూడండి ప్రతి ప్రధాన యాచకుడు మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై కొరకు బలులను అర్పణములను బలులను అర్పించుటకు దేవుని విషయమై దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును ఇది మనం అర్థం చేసుకోవాలా ఇది ఈ వాక్యము ఆ హెబ్రి సంఘానికి పావులు చెప్తున్నాడు ప్రధాన యాజకుడు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా చూడండి ప్రధాన యాజకుడు అంటే దేవుని సేవకుడు దేవునికి ప్రతినిధి చూడండి ప్రతి ఒక్కరు దేవునికి ప్రతినిధి చూడండి ప్రతి ప్రతి ప్రధాన యాజకుడు దేవునికి దేవునికి సంబంధించిన వాడు లేక దేవునికి ప్రతినిధి చూడండి కాబట్టి ఆ యాచకత్వము దేవుడు మనకి ఎట్లా ఎందుకు ఇచ్చిండు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ప్రతి ప్రధాన యాజకుడు ఉన్నప్పుడు ఎంతో మంది ప్రధాన యాజకులు ఈ లోకంలో చూడండి రెండు విధాలుగా ఉన్నారు ప్రధాన యాజకులు ఒకటి దేవుని సంబంధించిన వాళ్ళు లేక ఒకటి దేవుని సంబంధించిన వాళ్ళు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాని ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల నుండి ఏర్పరచబడిన ప్రతి ఒక్కరిని దేవుడు అనేక స్థలాల్లో నుంచి ఆయా భాషలో మాట్లాడేవారు అందరి నుంచి దేవుడు ఏర్పరచుకుంటాడు ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పరచుకుంటాడు ఒక్కరి స్పెషల్ అని కానే కాదు ఎవరు ఆయనకు విధేయత చూపిస్తారో దేవుడు వాళ్ళు ఏర్పరచుకుంటాడు ఎందుకంటే ఆయన ప్రణాళిక నెరవేరాలి కాబట్టి చూడండి మన ప్రభు కూడా ఆయన ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు మన ప్రధాన యాజకుడు మన ప్రభు యేసు ప్రభు మన ప్రధాన యాజకుడు అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాలా చూడండి ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల నుండి ఏర్పరచబడిన వాళ్ళంటే మనం అంతా ఏర్పరచబడ్డవాళ్ళం అనే విషయం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఈ ప్రధాన యాజకులు ఏం చేయాలా అనే విషయమే మనం అర్థం చేసుకోవాలా ఈ రోజు మనం ఏం చేస్తాం మనం ఏం చేయాలా మనల్ని దేవుడు మెలికి సేదకు యాజకత్వంలోకి నడిపించారు దేవి నుంచి మెలికి సేదకు దేవుడు నడిపించింది మనని ఆయన మరణ భూస్థాపన పునరుం దేవుడు మనకి యాచకత్వం అనుగ్రహించి ఇది ఇది ఎంతో గొప్ప ఆ మర్మం రక్షణతో పాటు యాజకత్వాన్ని కూడా అనుగ్రహించాడు ఇది ఎంత గొప్ప విషయం కదా చూడండి ఆయన మరణ మన ఎంతగా ప్రభావితం చేసింది ఒకటి పాపపు జీవితాల నుంచి మనం బయట తీసుకొచ్చింది తర్వాత నిన్ను స్పెషల్ గా ఏర్పరచుకున్నాడు తర్వాత దేవుడినికు ఒక యాజకత్వాన్ని దేవుడిచ్చిండు ఇది ఎంత గొప్ప ధన్యత కదా చూడండి దేవుని సేవకులు అంటే ఎంత ఎట్లా ఉండాలనే విషయము ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది దేవుడిని ఎందుకు ఏర్పరచుకున్నాడు అనేక భాషలో మాట్లాడే వారి నుంచి అనేక తెగల నుంచి దేవుడు తన బిడ్డలు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే చూడండి ఎందుకు ఏర్పరచుకున్న రీతి కన్నప్పుడు ఆయన ప్రతినిధిగా ఈ లోకంలో మనం ఉండాలని మన ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు రెండు సంవత్సరాల క్రితము ఆయన వచ్చినప్పుడు ఈ లోకంలో పాపముల నిమిత్తం తనగా ఆయనే తనగా ఆయనే బలిగా అర్పింపబడి పాపముల నుంచి మనుషులందరినీ తీసుకొచ్చి ఆయన మరణించి తిరిగి ఆ అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చిండు తర్వాత యాజికత్వాన్ని అని ఇది చాలా విషయం ఒకటి ఈ సృష్టి మొదట అవ్వాదంకు దేవుడిస్తే వాళ్ళు ఏం చేశారు అంటే అది సైతానికి అప్పజెప్పేసి అవిదేత వల్ల పాపం చేసి చూడండి ఎప్పుడైతే మన అవిదేతలో మనం పాపంలో పడలేస్తామో మనం అధికారం పోగొట్టుకుంటాం ఇది అవ్వాదం నుంచి మనం చూడాల తర్వాత ఆయన ఏం చేసిండంటే చూడండి ఒక్కరు చేసిన అవిదేత వల్ల మొత్తం సృష్టి మొత్తం మీదకి పాపం వచ్చేసింది ఇది ఇది చాలా మందికి అర్థం కాదు ఈ విషయం చూడండి ఎందుకు దేవుడు ఆది కాండంలో మొదట ఆ క ఆ కాలంలో తరాన్ని ఎందుకు క్లీన్ చేసిండంటే పాపమ్మ స్ప్రెడ్ అయిపోయి భయంకరంగా ఉంటే దేవుడు భరించలేకపోయినాడు అందుకే ఆ తరాన్ని దేవుడు తీసేసి ఎంత చెప్పినా వాళ్ళు ఎందులే అంత ఆగ్ని అతిక్రమించిన వాళ్ళు అన్నట్టు చూడండి ఆ రీతిగా సైతాను వాడు అవ్వాదం నుంచి ఆ అధికారాన్ని గుంజుకుంటే వాళ్ళ పాపం వాళ్ళ తర్వాత ఆయన ఏస్తు ప్రభి లోకానికి రావాల్సి వచ్చింది ఆయన ఈ లోకానికి వచ్చి తన కుమారుని మనకు బలిగా అర్పింపబడింది ఆయన కుమారుని తన మన కోసం త్యాగం చేసింది అంతగా త్యాగం చేసుకుని తన జీవితాన్ని మన ప్రభు ఎందుకు తెలుసా మనకు యాజకత్వాన్ని ఇవ్వడానికి రచనతో పాటు యాజకత్వాన్ని అంటే దేవునికి ప్రతినిధి అని మనం చెప్పాలా ఎందుకంటే మన ప్రభు అంటాడు మీరు దైవం దైవత్వం మీలో ఉందని మీరు ఎరగరా మీరు దేవుని స్వరూపులో మీరు తెలియదు అంటాడు శాస్త్రుల చెప్పాడు ఆ వాక్యం మీద మీరు పోయి అంటే దేవుని బిడ్డలో దైవంతో సమానం అన్నట్టు అంటే ప్రభువు అంతగా దేవుడు మనకు ప్రాధాన్యత ఇచ్చేది అన్నట్టు ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే దేవుని సేవకులు ఎట్లా జీవించాలా వాళ్ళ రోల్ ఏందనేది మనం అర్థం చేసుకోవాలి కానీ దేవుడు ఎందుకు మన ఆ రీతిగా ప్ర ఏర్పరచుకున్నాడు మనుషుల నుంచి ఏర్పరచుకునే వాడు ఎందుకంటే పాపముల కొరకు తర్వాత అర్పణ బలులను అర్పించకు చూడండి పాపముల కొరకు అర్పణలు అర్పించాలంట బలు అర్పించాలంట తర్వాత దేవుడి విషయమైన కార్యాలు చేయాలంటే అందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్న ఈ రోజు చెప్పండి ఈ రోజు ఎవరు పాపములకు పరిహారం చేస్తున్నారు ఏ స్వే పాని ఆయన మార్గం చూపించిండు దేవుడు నేను స్పెషల్ గా ఒక యాజకుడుగా యాజక సమూహంగా దేవుడిని తయారు చేసాను మనం చెప్పుకున్నాం కదా ఎంతో సంతోషంతో కానీ ఈ యాజకుడు దేవుడి చేత ఏర్పరచుకున్న ప్రతి యాజకుడే కానీ ఈ లోకంలో రెండు యాచకత్వాలు కనిపిస్తూ మనకి మెలికి సెది క్రమం అది పాతది ఆ కొత్తది అది సారీ మెలికి సిద్ధ దేవుడు కొత్త నిబంధనలు మనకి ఇచ్చింది కానీ పాత నిబంధన కాలంలో లేవి లేవి యాజకర్తం ఉంది అది ఆ బలు అర్పించే వాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబం వస్తే ఆ కుటుంబం కొరకు వాళ్ళు బలు అర్పించేటోళ్ళు ఆ రీతిగా యాజ యాజకత్వం చేసేటోళ్ళు కానీ కొత్తది పాతది చల్లదన్నట్టు కాబట్టి నీడ వచ్చేంతసేపు మనం ఏం చేసాం అంటే ఆ నిజస్వరూపం రానంతసేపు నీడని వెంబడించడం కాబట్టి ఎప్పుడైతే నిజస్వరూపమైన మన ప్రభు వచ్చిండో అప్పుడు నీడని ఎంబడించు అన్నట్టు అంటే ఈ బలిలు అర్పణలు అవన్నీ ఇక పనికిరావు అన్నట్టు ఎందుకంటే ఏసు బలిగా అర్పింపబడి మన కోసం ఒక్క బలి ద్వారా ఆయన సమస్తాన్ని పాపానికి విముక్తి కలిగించాడు ఆయన మరణం అంతగా ప్రభావితం చేసింది చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడు చూడండి అలాంటి జీవితాన్ని అలాంటి యాచకత్వాన్ని ఆయన పొంది దేవుడు మనకిచ్చిండు ఎంత గొప్ప ధన్యత మెలికిసేదే క్రమం అంటే అందరూ ఆ క్రమంలో ఉండలేరు ఎంతో మంది ఉండలేరు ఉండాలని ప్రయాస పడతారు గానీ ఉండలేకపోతారు ఎందుకంటే అది ఆ క్రమం అనేది చాలా కాంప్లికేటిడ్ ఉంటది చాలా కష్టతరమైంది ఆ క్రమము ఉన్నవాడు ఎంతో ఓర్పు సహనాలు ఉండాలా దేవుని వాక్యాన్ని పాటించాలా తర్వాత ఆయన మార్గం నుంచి తొలగిపోకుండా దేవుడు ఏం చెప్పిండు అసలు మెలికిసేదే క్రమం ఎట్లా వచ్చింది ఏ రీతికి వచ్చిందనేది అది మనుషులు చెప్తే అది భరించలేదు కానీ ఈ రోజున ఒక యాజకత్వం లేవి యాజకత్వం అంతా స్ప్రెడ్ చేసేసి మెలికేసేది ఒక క్రమంలోకి అనేకలు రహని స్థితిలో ఎందుకంటే ఫస్ట్ ఆల్ వరకు బయలుపరచబడలే మేము దేవుని సేవకులు అని చెప్పుకుంటున్నారు మంచిదే కానీ సేవకులైన వాళ్ళు యాజకత్వం చేసేటళ్ళు ప్రతి ఎందుకు దేవుడు ఏర్పరచుకోండి అనేది ఒక్క పాయింట్ మనం అర్థం చేసుకుంటే ఇది మనకు అర్థం కావాల చూడండి ఎందుకంటే ఈ లోకంలో దేవుని సేవకుల ప్రేమ ఉండదు ఏసు ప్రభు చెప్పిడు మన ప్రభు అనేకులు ప్రేమ అక్రమ విస్తరించు చేత అనేకులు ప్రేమ చలారిపోద్దు అంటే అక్రమం విస్తరించు చేత అనేకులు ప్రేమ చలారిపోద్ది అంటే చూడండి ఎందుకు అక్రమం విస్తరిస్తుంది ఈ లోకంలో ఎందుకు అక్రమ విస్తరిస్తుంది చెప్పండి విస్తరిస్తే ఆ ప్రేమ పోతుందా ఇది అర్థం చేసుకోలేం మనం ఈ లోకంలో ఎంత ఉన్నా సరే ఎంత శాపం ఉన్నా సరే ఈ లోకం ఈ లోకమే తలంపులు ఈ తారుమారైనా సరే ఈ లోకమే పరిస్థితి పోయినా గాని మనం మటుకు ఆయన ప్రేమలో నుంచి మనం తొలగిపోవద్దు చల్లారిపోవద్దు అంటే ప్రేమ పోతుంది చల్లారిపోతుంది మొదటి మొదటన్న ప్రేమ ఈ రోజు ఉండదు మొదటన్న భక్తి శ్రద్ధలు ఈ రోజు ఉండవు ఈ రోజు మనకున్నాయి ఆ రీతిగా చూడండి ఎందుకంటే చెప్పుడు అయిన యూనిటలు ఎవరైనా సరే గాని మనం ఈ చివరి కాలంలో ఎట్లా జీవించాలి అనేది ప్రభు మనకు హెచ్చరిస్తున్నాడు కాబట్టి అనేకులు ప్రేమ చలారిపోద్దంట ఎందుకో అక్రమ విస్తరణ చేత చూడండి దేవుని ప్రేమలో దేవుని ప్రతినిధిగా దేవుని యాజకత్వంలో ఉన్న నువ్వు ఎట్లా ఆ ఆ విస్తరిస్తే ప్రేమ చల్లారిపోద్దు ఎందుకంటే వాళ్ళు ఆ రీతిగా లేరు ఆయనలో లేరు చూడండి ఎందుకంటే కొంత శ్రమ రాగానే మనం ఏం చేస్తామని షేక్ అయిపోతా ఉంటాం చూడండి ఎంత కొద్ది శ్రమ రాగానే షేక్ అయిపోతా ఉంటావు కానీ ఈ ఈ వాక్యంగా నీకు జ్ఞాపం చేసినప్పుడు నువ్వు ఎవరు దేవుడికి ఎలాంటి స్థానం ఇచ్చిండు అది నువ్వు అర్థం చేసుకుంటే ఈ లోకపు శ్రమలు నీకు ఎంత తగిన కానే ఈ లోకపు శ్రమని ఏం చేయవు ఈ లోకంలో ఎంత శ్రమ వచ్చినా అది నేను చేయలేవు నువ్వెవరో తెలుసా ప్రధాన యాజకుడు అంటే దేవునికి ప్రతినిధి నువ్వు నువ్వు ప్రజల పాపాలకు నువ్వు బలి పరిహారం చెల్లించాలా పాత నిబంధన కాలంలో బలు అర్పించనీ ఏ స్వే బలి అర్పించబడి కానీ ఇప్పుడు నువ్వు యాచిక ఉన్నప్పుడు కొత్త నిబంధన కాలంకి వచ్చినప్పుడు ఎట్లుందంటే ప్రార్థనలే బలి అర్పణలు అనేక నువ్వు ప్రార్థన చేయాలా అనేకులు పాపములు బలు వారు అర్పించాలంట అర్పించడం అంటే ఏం అర్పిస్తా బలి అర్పణ లేదు బలి అర్పణలు మన లేదు కానీ ఏమర్పించాల మనం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా పేరు రాసిన పత్రికలో ఒక వాక్యం మనకు జ్ఞాపకానికి వస్తుంది చూడండి మొదటి పేదరాసిన పత్రికలో ఆ మొదటి పేద రాసిన పత్రికలో ఆ రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో నాలుగవ వచనంలో మనుషుల చేత ఏర్ప విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమును సజీవమైన రాయకు ప్రభున్నందుకు వచ్చిన ఐదవ వచనం ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూల మగు ఆత్మ సంబంధమైన పలులు అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాలువలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు చూడండి ఇది ఎంత చూడండి ఏసుక్రీస్తు ద్వారా అంటే మన ప్రభు ద్వారా దేవునికి అనుకూల మగు ఆత్మ సంబంధమైన బలులంట దేవునికి అనుకూలమైన బలి అర్పణలు అవి ఆత్మ సంబంధమైన చెప్తారు శారీరక సంబంధమైన కాదు పాత నిబంధన కాలంలో శారీరక సమైన బలులుండే కానీ క్రొత్త నిబంధనకి వచ్చేప్పుడు ప్రార్థన విజ్ఞాపన ప్రార్థనలే బలి అర్పణలు ధూపం అంటే మీ ప్రార్థన చేస్తే అది ధూపంలాగా సేవ సైన్య పోతుంది ప్రార్థన చేస్తే ప్రభు వాళ్ళ పాపములు ఉన్నారు ప్రభావాలను క్షమించి ప్రభావని నువ్వు వారి ప్రార్థన చేస్తే వాళ్ళ పాపలో దేవుడు క్షమిస్తాడు వాళ్ళకొక అవకాశం దేవుడు ఇస్తాడు అది ప్రాచ్యత అది బలి అర్పణలు అంటే కాలంలో దేవుడు ఆ ఆయనే బలిగా అర్పించబడినాడు కానీ ఆ విధానాలు దేవుడు చూపిస్తున్నాడు కానీ పాత నిబంధన కాలంలో బలి అర్పణలు ఉండే కానీ క్రొత్త నిబంధనకు వరకు మన ప్రభుయే బలి లాగా తర్వాత ఆ ఆ యాజకత్వాన్ని దేవుడు ఆయన పొంది మెలిగసేదికొక్క క్రమాన్ని మనకిచ్చిందని ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ క్రమంలో ఉన్న మనం ఎట్లా ఉండాలా చూడండి సజీవమైన అను దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులంట అనుకూలం ఉండాలా నీ బలి అర్పణ నీ ప్రార్థన జీవితం నీ జీవన విధానం నువ్వు ఒక యాజకుడు ఒక దేవుని యాజకుడు ఉన్నప్పుడు ప్రతి యాజకుడు దేవునికి అనుకూలమైన బలి అర్పణ అర్పించాల అంటే ప్రతి సేవా జీవితంలో మనం ఉన్నప్పుడు ప్రతి దశలో మనం అనుకూలంగా ఆయనకు అర్పణలు చెల్లించాలా ప్రార్థనలు కాబట్టి అన్ని కూ నడిపించటం వారు పక్షంగా మనం ప్రార్థనలు చేయటం తర్వాత వాళ్ళు వారు బాగోగులు చూడటం అన్ని విషయంలో మనము దేవునికి దేవునికి అనుకూల సంబంధమైన ఆత్మ సంబంధమైన బరులు అర్పిస్తూ పరిశుద్ధ యాచకులుగా ఉండనట్లు కాబట్టి పరిశుద్ధ యాజకులు ఉన్నాయి పరిశుద్ధంగా ఉండే యాచికలు మెలికి సమలు ఉన్న వాళ్ళంతా పరిశుద్ధంగా జీవిస్తారు దేవునికి అనుకూలంగా దేవునికి ప్రతినిధిగా ప్రతి క్షణం జీవిస్తారు అన్నట్టు ఎందుకంటే వాళ్ళు ఆత్మ సంబంధమైన బరులు అర్పిస్తారు అంటే సంబంధం కాదు పాత నిబంధన నీడ వంటిది కొత్త నిజస్వరూపం ఆత్మలను ఎంబడించిన వాళ్ళు అవి పాతవి గతించేనే సమస్తం క్రొత్తవైనవి కాబట్టి ఇవన్నీ క్రొత్త విధానాలు ఆత్మస్థమైన బలి అర్పలంటే అందరు ఆత్మ లాగా తయారు కావాలా పాత నిబంధన కాలంలో ఉండే కాబట్టి కొత్త నిబంధన కాలంలో అందరూ దేవుడు తన ఆత్మను కుమ్మరించడం అందరు ఆత్మస్వరూపులుగా తయారు కావాలా అందరు యాజకులుగా తయారు కావాలని దేవుని ప్రణాళిక కానీ ఎవరు చేస్తున్నారు అట్లా ఉన్నారు యాజకులు కానీ అందరు యాజకుల్లాగా కావాలని అందరు ప్రవక్తలాగా కావాలని దేవుని ప్రణాళిక కానీ ఆయన ప్రణాళికలు ఒక యాచకత్వంలో ఒక నిన్న ఒక లీడర్ గా ఒక యాచకత్వం లాగా దేవుడు నిన్ను పెట్టినప్పుడు మరియు నువ్వు ఆ రీతిగా ఈ లోకంలో చేస్తున్నారా నువ్వు యాచకుడిగా ఉన్నప్పుడు నువ్వే యాచకుడిగానే ఉండిపోతున్నావు కానీ మిగతా వాళ్ళు కూడా యాచకులుగా తయారు చేయాలి కదా ఇప్పుడు ఈ వాక్యం నీకు వర్తించినప్పుడు ఇతరులు కూడా అందరికి వర్తిస్తుంది ఈ వాక్యం నాకు ఒక్కడికే కాదు అందరికి వర్తిస్తుంది ఎన్ని కూడా వర్తిస్తుంది చూడండి మన ఎక్కువ వాక్యం చెప్తున్నా కానీ పబ్లిక్ లో వాళ్ళకు కూడా కాబట్టి మనం చెప్పాలా దేవుడు ఈ వాక్యము నాకే కాదు నీకు కూడా వర్తిస్తుంది నువ్వు కూడా యాచకుడి నువ్వు కూడా మనుషుల నుంచి కొనబడిన వాడే దేవుని నేర్పరచుకుని అనేది నీకు రక్షణ ఇచ్చింది ఇప్పుడు నువ్వు యాజకత్వం చేయాలా ఆయన బిడ్డల అనేకులు అనేకుల నిమిత్తం ప్రాయచితం చేయాలా ఏ రీతిగా పరిశుధాత్మ వచ్చినప్పుడు ఆయన ఆత్మస్థమైన బలు అన్నాడు కాబట్టి పరిశుధాత్మ అభిషేకం అన్నప్పుడే అవన్నీ మనకు అర్థం కావాలి అసలు అసలైన బలి అర్పణ ఏంది ఆత్మస్థమైన బలు అంటే ఏందనేది దేవుని అభిషేకం ఉన్నప్పుడు ఈ ఆత్మీయమైన విధానం అర్థమైతే లేకుంటే అర్థం కాదు ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులు అనువ అందుకే పరిశుధాత్మ చిన్నప్పుడు ఏం చేస్తాడంటే పాపము గురించి నీతిని గురించి లోకమును ఒప్పుకొని చేయను పాపము గురించి చెప్పాలా నీతిని గురించి ఈ లోకాన్ని తీర్పుని గురించి ఈ మూడు విషయాలు చెప్పాలా పాపము తర్వాత నీతిని గురించి పాపం గురించి చెప్పాలా తర్వాత నువ్వు పాపం నుంచి నువ్వు నీతి ఉంటావు నువ్వు నీతిని విడిచిపెడితే నీకు తీర్పు ఉంటది అనేది చెప్పడం అన్నట్టు చూడండి అది అర్పించడం అంటే కాబట్టి ప్రతి ప్రధాన ఆజకుడు పాపాన్ని మనుషులకు తెలియజేయాలా పాపాలను ఒప్పించాలా మనుషులు నువ్వు చేసేది తప్పు నువ్వు దేవునికి వాక్యానికి విరుదంగా ఉన్నావు కానీ నువ్వు ఒక యాజకుడు ఉన్నావు లేకుంటే యాజకుడు ఉన్నప్పుడు నువ్వు ఈ వాక్యం నువ్వు కానీ మనం పాటించాలా అనే విషయము మనుషులకు ఎంత ఎట్లా చెప్పాలి ప్రేమతో చెప్పాలా కానీ ఏ రీతిగా ఈ వాక్యం మనకు వర్తిస్తుంది అనేది వాళ్ళకి విశుద్ధీకరించి మనం చెప్పాలా అప్పుడే వాళ్లకు హృదయాలు మండుతాయి అప్పుడే వాళ్ళ హృదయాలు కనువిప్పగలిగి ఈ అసలైన యాజకుడు నేను నేను ఇప్పుడు ఈ రోజు ఎట్లా ఉన్నానని వాళ్ళు గ్రహించి దాని నుంచి వాళ్ళు బయటకు వచ్చి అసలైన యాచకత్వంలోకి వాళ్ళు ప్రవేశిస్తారు ఇది ఎవరి ద్వారా ప్రవేశిస్తుంది మన ద్వారా ప్రవేశించాల అంటే ప్రతి ఒక్కరి ద్వారా ప్రతి ఒక్కరు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నంటే ఆ పరిశుద్ధ యాచకులు బలి పరిశుద్ధ యాచకులుగా ఉన్నట్లు మీరు సజీవైన రాళ్ళువై ఉండి ఆత్మ సంబంధి మందిరంగా కట్టపడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆత్మ సంబంధమైన మందిరం అంట అంటే శరీరమైన మందిరం కాదు ఇది శారీరకమైన యాజకత్వం కాదు లేవి యాజకత్వం శరీర సంబంధమైంది కానీ ఆ కాలంలో నిజస్వరం నీడ ఉండాల్సిందే ఎందుకంటే ధర్మశాస్త్రం లేకపోతే పాపం అనేది మనుషులు తెలియపోదు కానీ ధర్మశాస్త్రం ఉంది కాబట్టి పాపం అనేది తెలిసింది కానీ పాపం సంపూర్ణ విడుదల ధర్మశాస్త్రం కలుగు కానీ ఏసు ప్రభు ద్వారా అది కలిగింది చూడండి కృపే సత్యాన్ని మన ప్రభు ద్వారా కలిగింది మోసేధ మోసేధ్వార ధర్మశాస్త్రం వస్తే కృపా సత్యము మన ప్రభుదారు ద్వారా ఇచ్చింది దాని నుంచి విముక్తి కలిగించింది బాణిసత్వం నుంచి ప్రభు మన విముక్తి కలిగించింది ఆయన మరణం ద్వారా ఆ యాజకత్వాన్ని దేవుడు మనకి ఇచ్చింది ఇది ఎంత గొప్ప ఆ ఇది ఇది తెలుసుకున్నవాడు ఈ సత్యం తెలుసుకున్నవాడు ఎట్టి పరిస్థితుల్లో ఈ లోకస్తులుగా ఈ లోకాదు పైన జీవించడు లేవి యాజకత్వాలు ఉండడు వాడు ఎప్పుడు కూడా ఈ కొడతని మనకు అందరూ ఆ మెలికిస్తేందుకు క్రమంలోకి పోవాలా అనే విషయము ప్రభు మనకు అది జ్ఞాపకం కాబట్టి మనము అలాంటి బలి అర్పణలు మనం చెయ్యాలా ప్రతి ఒక్కరు చూపించాలా అందుకే ఇక్కడ ఉంది పాపములను పాపముల కొరకు అర్పణల కొరకు బలు అర్పిస్తకు దేవుని విషయమైన కార్యములు జరిగిస్తే మనుషుల్లో నిమిత్తం ఏర్పరచబడంటే మనుషుల కోసం ఈ లోకస్తులో ఈ లోకంలో మనుషులు దేవుని బిడ్డలు ఎంతో ఉన్నారు కానీ వాళ్ళంతా నశించిపోతున్నారు వాళ్ళ కోసం దేవుని మన నిన్ను నేను నియమించింది నేను ఒక యాజకుడిగా నియమించింది ఎందుకంటే వాళ్ళకు నువ్వు ప్రాయచితం చెయ్యాలా వాళ్ళకు నువ్వు చెప్పాలా దేవుని వాక్యం చెప్తే వాళ్ళ పాప నుంచి వాళ్ళు నీతిని గుర్చి పాపము గుర్చి తర్వాత తీర్పుని గుర్చి ఈ మూడు విషయాలు చెప్పాలా ఈ మూడు వల్ల ఏం జరుగుతుంది నువ్వు పాప విడిచిపెడితే నువ్వు నీతి జీవిస్తావు నువ్వు నీతి పాప విడిచిపెట్టి నీతి నువ్వు జీవించకుండా నువ్వు ఉంటే ఖచ్చితంగా నీకు నువ్వు నీతి ఉండకపోతే నీకు తీర్పు ఒకటి పాపి తన పాపాన్ని విడిచిపెడితే రక్షణ వస్తుంది నీతి మంత్రులుగా తయారైతే తర్వాత నీతి మంత్రులుగా నువ్వు అట్టనే ఉండాల చివుల వరకు కానీ నువ్వు మళ్ళా నువ్వు పడితే నీకు తీర్పు అనే విషయం అది మనుషులకు చెప్పాలి ఒకటి ఈ లో రక్షణ పొందిన వాళ్ళకి చెప్పాలా సేవకుల గురించి చెప్పాలా నువ్వు నీతి మంత్రులుగా ఉన్నావు యాజికలో తిరిగి నువ్వు యూటర్న్ చేస్తే నువ్వు ఈ లోకంలో జీవిస్తే ఖచ్చితంగా నీకు తీర్పు అందుకే యాకో అంటాడు బోధకలమైన మనము మరీ కఠినమైన తీరు పొందుకోవట్లు అనేకులు బోధకులుగా ఉండొద్దు అందుకే అనేకులు సేవకులుగా ఉండొద్దు అంటాడు అక్కడ అంటే వాక్యం ఏం చెప్తుంది అందరూ దేవుని సేవకులు చెప్తుంది కానీ యాకోవ్ ఏం చెప్తాడు మీరు అనేకులు బోధకులుగా ఉండొద్దు ఎందుకంటే బోధకుడు చాలా కఠినమైన శిక్ష ఉంటది ఇది మనం అర్థం చేసుకోవాలా సేవ చేసుకోవాలి సేవకులకు చాలా కఠినమైన శిక్ష ఉంటది ఎందుకంటే తెలుసా దేవుడు నిన్ను సంఘాన్ని నిన్నుకు ఎన్నో గొర్రెలు గొప్ప సంఘాన్ని దేవుడిస్తే నువ్వు నువ్వు చేసిన తప్పిదం వల్ల నువ్వు చేసిన అబద్ధ బోధ లక్షల మంది కోట్ల మంది ప్రజలు మార్గాన్ని తట్టుపోతున్నారు దానికి ఎవరు కారకులు నువ్వే కారకులు కాబట్టి నీకు శిక్ష ఉంటుంది నువ్వు కరెక్ట్ అయిన బోధిస్తే ఎంతో లక్షల మంది ప్రజలు సత్యంలోకి కానీ వాళ్ళకు తెలియదు కదా ఎందుకంటే నువ్వు చెప్పిన మాట విని వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ నువ్వు చెప్పేది కరెక్ట్ గా చెప్తే కరెక్ట్ సరైన మార్గాన్ని బోధిస్తే దేవుని వాక్యంలో అనేకులు రక్షింపబడి సత్యాన్ని గ్రహించి వాటి నుంచి మతపరమైన జీవితం నుంచి బయటకు వస్తారు ఆచారబద్ధమైన జీవితం నుంచి బయటకు వస్తారు సగం సత్యం సగం అబద్ధం వాళ్ళు బయటకు వస్తారు అసలైన జీవితం అస్సలైన విలువ ఏంది రక్షింపబడ్డ వాళ్ళంత ఎవరు అనేది నువ్వు చెప్పకపోతే అందరు యాచకులే అందరు ఎందుకు దేవుడు రక్షణలో ఏర్పరచుకోడంటే అనేకులను ప్రభు చెంత నడిపించాలని ఎందుకంటే ఈ లోకంలో అని తిరిగి వరకు చెప్పేటోడు ఉంటాడు వినోడు ఉంటాడు అందరు ఉంటారు చూడు అందుకు దేవుడు ఈ ఏర్పరచుకోండు కాబట్టి నీకు నీకు అలాంటి ఆశ ఉందా నేను ఒక యాజకుడిగా దేవుడిని నేర్పరచుకున్నాను అంటే నువ్వు దేవుడు ఆ రీతికి నేను నడిపిస్తుంటే అనేకులు నీకు అంతే నడిపిస్తారు రక్షణ పొందన చాలు ఆదివారం ఆదివారం చర్చికి పోతా అప్పుడప్పుడు పోయి సేవలో కలుస్తా అంతే నాకు అంతే అంటే నువ్వు అట్లనే ఉండిపోతావు ఖచ్చితంగా నీకు తీర్పు ఒక రోజు నీకు ఇచ్చిన తలాంతు బహుమానం నీకు ఎంతగా నా మరణం ద్వారా నీకు యాజకత్వం ఇచ్చినా మెలుకుసేది క్రమం నీకు ఇచ్చినా కానీ నువ్వేం చేసినంత కాలం చెడ్డదాసులు అని దేవుడు తీర్పుదిరిస్తాడు ఎందుకు దేవుడు నేర్పరచుకుంటే అక్కడ ఉంది క్లియర్ వాక్యం ప్రతి ప్రధాన యాజకుడు మనిషిలోంచి ఏర్పరిచే బండి వాడే ఏర్పరచుకున్న మనల్ని అందరినీ యాజక సమూహంగా ఎందుకు తెలుసా అనేకులను రక్షించడానికి అనేకులు ప్రభుత్వ రచించడానికి చూడండి ఎందుకు ఇక్కడ మన ప్రభు గురించి చెప్తాను చూడండి కాబట్టి ప్రతి ప్రధాన ఎట్లా ఉండాలా కానీ మన ప్రభు ఎట్లా ఉండడానికి రెండవ వచ్చింది చూడండి తాను కూడా అంటే గురించి మాట్లాడుతూ ఏ ప్రభు గురించి మాట్లాడుతూ బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతను ఏమీ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు ఇది మనం చెయ్యాలా మన ప్రభువు త్రోవ తెలియని వాళ్ళ మనమంతా దారి తప్పిపోయిన వాళ్ళ మనమంతా ఏమి తెలియని వాళ్ళ మనమంతా కానీ ప్రభువు మన పట్ల ఆయన కరికరం చూపించి ఆ యాజకత్వాన్ని పొంది ఆ యాజకత్వం ఉన్నప్పుడు మన అందరినీ రక్షించకుండా లేదా మన ఆ యాజకత్వంలో నడిపించిందా లేదా కాబట్టి ఈ రోజు నువ్వు నేను పొందుకున్న ఈ యాజకత్వా ద్వారా అనేకులు ఈ యాజకత్వంలోకి రావాలా లేదా ప్రభు తెలియని వాళ్ళు సత్యం తెలియని వాళ్ళు మార్గం తెలియని వాళ్ళకు నువ్వు చెప్పాలా లేదా మన ప్రభు క్రీస్తు కలిగిన మనసు నీకుంటే నువ్వు చెప్తావు రీతిగా నీకు క్రీస్తు కలిగిన మనసు లేకపోతే నువ్వు ఎవరు కూడా చెప్పవు పెట్టుకుంటావు అన్నట్టు ఏదో ఆచారబద్ధంగా నడిచిపోతుండదు కాలం అట్లా ఉండొద్దు మనం ఒక ఒక టైంలో ఉంటుంది మనం ఆ రీతిగా కాని ఇప్పుడు సత్యం బయలుపరచబడింది మనకి మన జీవితాలు మార్చుకున్నాము మన ప్రభు సమర్పించుకున్నాము ఇంకా మనకు సంపూర్ణంగా కావాలని ఇంకా ఆయన వాక్యములు ఇంకా బలంగా లోతుగా పోవాలని ఈ సత్యాలు బయలుపరచబడ్డప్పుడు మనం ఇంకా ముందుకు సాగి అనేకులు ప్రభుత్కి అర్పించాలని ఈ వాక్యం చెప్తుంది అలాంటి యాజకత్వాన్ని దేవుడు మనకి మనం ఎంత జాగ్రత్తగా మనం జీవించాలి ఈ లోకంలో అందుకే ప్రభు అంటాడు చూడండి ఆ హేతువు చేత ప్రజలకు ఎలాగో అలాగే తన పాపముల నిమిత్తము అర్పణలు చేయవలసిన వాడ ఉన్నాడు చున ఆ హేతువు చేత ఆ రీతిగా తన ప్రజలకు ఎలాగో ఆయన కూడా తన తన కొరకు కూడా పాపము నిమిత్తం అర్పణ చేయవలసి ఉన్నా అంటే రెండు బాధ్యతలు ఉన్నాయి ఒకటి నువ్వు కూడా నువ్వు కూడా ప్రాచిత్యం చేసుకోవాల నువ్వు కూడా జాగ్రత్తగా జీవించాలా తర్వాత ఇతరుల బాగోగులు కూడా చూడాలనే విషయం చెప్తుంది ఇది చాలా కష్టం కదా ఫస్ట్ నీకు కూడా ఎంత అవసరం కదా నేను యాజకులు అని చెప్పేసి పోతే కాదు నీ జీవితం కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తుంది వాక్యం ఇక్కడ చూడండి ఆయన కూడా మనకు ఆయన కూడా ఉంటాయి ప్రతి ఒక్కరు బలహీతలు ఉంటాయి కానీ ఆ బలహీతం నుంచి మన ప్రభు మనకు వెళ్ళగల తీసుకు ఉంటాడు కానీ ఆయన చెప్తున్న ఆయన ఏస్తు ప్రభు ఒక యాచకత్వము గురించి చెప్తూ మన ప్రభు పౌలు తన యాచకత్వాన్ని చెప్తూ ఏసు ప్రభు ఏ రీతిగా ఆ యాచకత్వం ద్వారా అది నిర్వర్తించండి ఇక్కడ చెప్తుంది పౌలు చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడు మన ప్రభు చూడండి ఆ రీతిగా చూడండి తర్వాత ఏముంది అక్కడ మరి ఎవడను ఈ ఘనత తనకు తానే వహించుకున్నాడు గాని ఆహారాన్ని పిలిచి పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వారు ఈ ఘనత పొందును చూడండి ఎవరికి ఈ గొప్పతనం మనకు రాలే మన ఏ గొప్పతనం చేసిన వారు మనకి ఇలాంటి ఆధిక్యత దేవుడిచ్చిండు దేనికి పనికిరాని మనం అంతా మట్టి పురుగులం అయినా గాని ఆయన కృప చేత మనల్ని అందరూ ఈ లోకంలో దృష్టితో మన ఎరి ఈ లోకం దృష్టిలో మనం పనికివాళ్ళని ఈ లోకం దృష్టిలో మనకు ఐడెంటిటీ లేదు కానీ దేవుడు ఈ లోకంలో మనల్ని తన బిడ్డలుగా ఏర్పరచడం ఆయన యాజకత్వాన్ని మనకి ఇచ్చిన మరణం ద్వారా ఎంత గొప్ప ధన్యత ఈ ధన్యత మనం పోగొట్టుకోవద్దు చివరి వరకు మనం ఉండాలా ఈ యాజకత్వంలో అంతం వరకు సహించి ఈ యాజకత్వాన్ని నువ్వు అంతం నువ్వు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా దాన్ని నిర్వర్తించాలా ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ సత్యం అనేక తెలియదు పాశ్వ వాక్యం చెప్తే నేను ఇండిపోతా నా కాలం మా వయసు దారిపోయింది నా జీవితం ముసుకొనేంత వరకు నేను ఇండిపోతానే ఉంటా కానీ నేను యాజకత్వం చేయను ఇది వాక్యం కి కానీ ఈరోజు ఎవరు చెప్పలేరు ఆ రీతి కానీ నువ్వు నీకు నాకు అది అర్థమైనప్పుడు బాహాటంగా ప్రజల్లో మనుషులకు అర్థమైనది చెప్పాలా మనం ఎప్పుడు కూడా దేశంతో చెప్పాం ప్రేమతో చెప్తాం ఇది ఈ రీతిగా ఉంది మనం ఎట్లా ఉన్నాం అని అట్లా కూడా చెప్పొచ్చు కదా కాబట్టి ఆయన నడిపి ఆ రీతికి కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు తన్ను తాన్ని మయమపరచుకోలేదు గానీ నీవు నా కుమారుడు నేడు నిన్ను కని కంటిని అని ఆయనతో చెప్పిన ఆయన మయమపచ్చాను అలా చూడండి ఆయన ప్రధాన యాజకుని తను తానే భయం పరచలేదంట ఆయన గురించి చెప్తున్నా మన ప్రభు గురించి కానీ మనలో అంటే ఆయన ఒక ఒక యాజకత్వాన్ని పొందిన వ్యక్తి ఎట్లా ఉంటాడనేది అక్కడ చూపిస్తుంది ఆయన దేవుడే కూడా నీవు నా కుమారుడు నేను కని ఉన్నానని ఆయనతో చెప్పిన ఆయన భయము కాబట్టి ఆయన మనల్ని కన్నాడు ఈ వాక్యం చెప్తున్నా ఆ కాబట్టి మనం అంతా ఆయన ఎందుకు ఏర్పరచాలంటే మనంతా ఆయన బిడలు ఆయన కనిండి మనల్ని ఆయన వాక్యం వల్ల ఆయన సంకల్పం ప్రకారం మనల్ని కనిండి చూడండి ఎందుకు అరీత కలగింది అంటే ఆయన క్రమంలో మనం ఉన్నవాళ్ళం కాబట్టి చూడాలి కాబట్టి మనం చూడండి తర్వాత ఆరో వచనంలో ఆ ప్రకారమే నీవు నిరంతరం మెలికిసేది ఒక క్రమంలో ఉన్నావని ఆయన మరియు ఒక చోట చెప్పి ఉన్నాడు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా అంటే యాజకత్వం గురించి చెప్తున్నా తర్వాత ఏం చెప్తున్నా అంటే ఏడవ వచనం చాలా ముఖ్యమైనది చూడండి శరీరదారే దినుమలలో ఆయన శరీరధారి ఉన్న దినుమలలో మహారోధనతోనూ కన్నీలతోనూ మరణంలోని తాను విడిపింపగలవానికి ప్రార్థనలో యాచనలో సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడేను నువ్వు నేను ఎట్లా అంగీకరింపబడతాం నువ్వు ఎలాంటి యాచకత్వాలు ఉన్నవాడు ఎట్లా చేస్తాడు అసలైన యాచకత్వంలో ఉన్నవాళ్ళు సేవా జీవితం ఎట్లా ఉంటది అని చెప్తుండే ఇక్కడ ఈ రోజు మన సేవా జీవితం ఎట్లా ఉంది మనం కూడా కదా ఒకవేళ ఈ వాక్యం ప్రకారం నేను లేకపోతే నా జీవితాన్ని అయన శరీరదారి ఉన్నప్పుడు మహారోదంతోనే కనీళ్లతోనూ మరణం తన విడిపింపగలవాడిని ప్రార్థన చేస్తున్నాడు ఆయన గిరిస్తమైన తోటలో మరణాపేక్ష గలవాడ ఎంత భయంకరమైన శ్రమ ఆయన పొందబోతున్నాడు ఈ సృష్టిలో ఉన్న పాపం ఒక్కసారిగా ఆయన మీద పడబోడుతుంది అయినా ఆయన ఏం చేసినా తెలుసా చూడని రక్షించు ప్రావా అని అన్నాడు సాధ్యమైతే ఈ గిన్నె నుంచి తొలగించుమన్నాడు అయినా గాంధీ నా చిత్తంగా తండ్రి నీ చిత్తమే సిద్ధించుగా కన్నాడు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా అది ఎంత పాత్ర ఎంత ఎంత భయంకరమైన పాత్ర ఇది చూడండి యాజక మెలికి సేత ఆ యాజకత్వం అంటే అంత ఈజీగా వస్తుందా మెలికి యాజకత్వం ఉన్నవాడు అంత ఈజీగా చేసుకుని పోయేది కాదు ఆచారబద్ధంగా సేవ చేసుకుని పోయేది కాదు ఈ వాక్యం చెప్తుంది ఆ రీతిగా ఈ వాక్యం ఏం చెప్తుంది ఈ లోక ఒక్కసారి ఆయన మీద పడబోతుంది అయినాగా ఆయన తెలుసా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా తొలగించు అయినా గాని అయినను నా చిత్తం కాదు తండ్రి నీ చిత్తమే చెద్దించు కాదు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఇప్పుడు ఈ లోకంలో ఉన్నదంతా ఒక్కసారిగా ఈ ఇప్పుడు ఇది ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలా మన ప్రభు జీవితంలో ఎట్లా జరిగిందో ఇప్పుడు నీ నా జీవితంలో కూడా ఆ యాజకత్వం దేవుడు ఇచ్చిన ఆ యాజకత్వం నువ్వుని ఉన్నప్పుడు ఇది నీకు నాకు కూడా వర్తిస్తుంది ఈ వాక్యం కాబట్టి ఈ లోక పాపం అంతా ఈ లోక వాళ్ళు పాపం చేసిన ఉన్నారు కదా ఎంతో పాపంలో జీవిస్తున్నారు వాళ్ళకి తెలియకుండానే కానీ వాళ్ళందరి బాధ్యత ఒక్కసారి నీ మీద పడితే నువ్వేం చేస్తావు వాళ్ళ బాధ్యత అంతా నీదే లేక ఒక ఊరుంది ఆ ఊరులో దేవుడు నేను పెట్టిండు ఆ ఊరు మొత్తం పాపం అంతా శిక్ష మొత్తం ఒక అమాంతంగా నీ మేకొచ్చింది అనుకో అప్పుడు నువ్వేం చేస్తావు నాకు ఎందుకు ప్రభావితమంట ఈ సేవ వద్దు ఈ కష్టాలు మనం పడలేమి ఈ బాధలు మనం పడలేమని చెప్పి వెళ్ళిపోతావా అట్లా వెళ్ళిపోతే నువ్వు దేవుడు దేవుని ఆత్మకు సంతోషం నువ్వు వెనక తీస్తే ఆయన ఆత్మకు సంతోషం చూడండి మెలుకు చెత్త క్రమంలో ఎప్పుడు కూడా వెనక అడుగు వెయ్యాడు ఈ వాక్యం చెప్తూ మన ప్రభు నుంచి నేర్చుకోవాలా మన ప్రభువు ఎట్లా ఆయన దశమైన తోట ప్రార్థన చేస్తుందో ఈ రోజు అదే కదా ప్రార్థన విజ్ఞాపలంటే ఆయన ఎందుకు అంతగా శ్రమ పొందాలా ఎందుకంటే ఈ లోకంలో పాపం తీసేయాలా అందరికి రక్షణ రావాలంటే ఆయన మరణించాల్సిందే కాబట్టి నువ్వు నేను కూడా మన జీవితాన్ని కూడా ప్రభు సంపూర్ణంగా త్యాగం చేసుకోవాలా నువ్వు త్యాగం చేసుకుంటే గానీ ఇతరులకు వెలుగులాగా ఉండలేవు నీ జీవితం త్యాగం చేసుకోవాలి మన మన ప్రభు త్యాగం చేసుకున్న ఆ రీతిగా ఈ రోజు మన జీవితాలు కూడా సంపూర్ణంగా నువ్వు త్యాగం చేసుకోవాలా మెలిపిసేద క్రమంలో ఉన్నవాడు సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకొని జీవించాలా ఈ లోకంలో దేని కూడా ఎంత శ్రమ వచ్చినా గాని అమౌంతో శ్రమ వచ్చినా గానీ నువ్వు మటుకు ఈ ప్రార్థన మనం చెయ్యాలంటాం మనం ఆ క్రమంలో ఉన్నవాడు ప్రార్థన చేస్తాడు నాకు ప్రభు అనడు నీ చిత్తమే తండ్రి చిద్దించను ఇది శ్రమ నీ వల్ల వచ్చింది ప్రవ్వ కాబట్టి ఈ శ్రమ ఎందుకు వచ్చిందో నాకు తెలుసు ప్రవ్వ కాబట్టి నీ వల్ల వచ్చింది కాబట్టి నీ చిత్తమే చిద్దా కాబట్టి ఈ లోకంలో ఉన్నదంతా నా మీదకి వచ్చేసింది ఈ ఈ ఊరికి సంబంధించిన భారం అంతా నా మీద ఉంది అయినా గాని ప్రవ్వా ఈ చిత్తం నెరవేరాల ప్రభ అనే ప్రార్థన మనకి ఎంతో అవసరం చూడండి రక్షింపగల వాడికి ప్రార్థన యాచన సమర్పించి భయభక్తులు కలిగినాడైనా అయినా గాని ఆయన భక్తి బోలే అంత శ్రమలో కూడా ఆయన తండ్రి ఎందు ఆయన కుమారుడుకున్నప్పుడు తండ్రికి విధేయత చూపించిండు అక్కడ అక్కడ విధేయత నుంచి నేర్చుకోవాలి మనం అక్కడ ఆయన చూపించింది విధేయత ఎంతో భయభక్తులు కలిగి తండ్రి యొక్క చిత్తానికి విధేయత చూపించిండు ఆయన చిత్తానికి మనం విధేయత చూపించకపోతే నువ్వు బెలికిసేది క్రమంలో లేనంటే ఎవరైనా సరే నేనే కాబట్టి మనం బెలికిసేది క్రమంలో ఉండాలంటే చూడండి ఎంత త్యాగం చేసుకోవాలి మన జీవితాలు అందుకే మనం అనేక ప్రాంతాలకు మనం పోతా ఉంటాం అన్ని త్యాగం చేసుకుంటాం డ్యూటీలు సెలవులు పెట్టుకుంటూ ఉంటాం అన్నిటి అన్ని విషయంలో త్యాగం చేసుకొని ఆ క్రమానికి మనం విదేత చూపిస్తాం ఇంకా మనం సంపూర్ణంగా అనే క్రమంలోకి మనం దేవుడు నడిపిస్తున్నాం మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం ఇంకా ఆయన ఆత్మీయ జీవితంలో అనేకమైన విషయాలు మనకి మనం పోతా ఉంటే చివరి వరకు వచ్చేటప్పుడు ఆ ఏ తండ్రి మన ప్రభు ఏ రీతిగా ప్రార్థన చేసిండో అలాంటి ప్రార్థన నువ్వు చేయగలవు భయపడవన్నట్టు ధైర్యం అందుకే ప్రభు అంటు నేను ఒంటరిగా లేనన్నాడు ఆయన వచ్చినప్పుడు గెస్టమైన తోట్ల పట్టబడినప్పుడు ఆయన అందరు చెదిరిపోయినారు గొర్రెలన్నీ చదిరిపోయినాయి కానీ ఆయన ఒక్కడే ఉన్నాడు అక్కడ ఆయన ఒక్కడే పట్టబడిన కానీ ప్రభు నేను ఒంటరిగా లేను నా తండ్రి నాతో పాటు ఉన్నాడు అన్నాడు ఈ రోజు నువ్వు ఈ లోకమే నేను విడిచిపెట్టచ్చు ఈ లోకమే నిన్ను నేను నీ కుటుంబీస్తులను నేను దేశించవచ్చు కానీ నువ్వు ఒంటరివి కావు ఆయన నీలో ఉన్నాడు ఎట్లా ఆత్మరూపకంగా ఆయన ఆదరణకర్తగా నీలో ఉన్నాడు నీలో నాలో ఉన్నాడు అందుకే ఏ శ్రమ ఎలాంటి క్రమం వచ్చినా నువ్వు భయపడదు నీ శరీరానికి ఎలాంటి అనారోగ్యం వచ్చా నువ్వు భయపడద్దు ఎందుకంటే వాటి నుంచి ఎట్లా ప్రభు మనకు మార్గాలు చూపించిండు ఇది క్రమం ఈ క్రమంలో ఉన్న అవన్నీ పాటించగలడు వాటి మీద విజయం పొందగలడు లేకుంటే ఆచారబద్ధంగా జీవిస్తాడు ఎట్టి పరిస్థితుల్లో దాని అది తెలియదు వాళ్ళకి కాబట్టి దేవుడు మనకిచ్చింది ఆ రీతిగా ఇది మనం అర్థం చేసుకోవాలా మన ప్రభు నుంచి నేర్చుకోవాలి ఆ రీతిగా చూడండి ఆయన కుమారుడయ్యుండి ఎప్పుడు ఆయన అంగీకరింపబడి చూడండి ఆయన శరీరధారన్న దిరుమలలో మహారోగంతో కన్నీలతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి అంటే మరణం నుంచి రక్షించాలంటే యేసు ప్రభు తప్ప ఎవ్వరూ రక్షించలేదు తర్వాత ప్రార్థన చేస్తున్న వ్యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడేను నువ్వు నేను అంగీకరింపబడాలంటే విధేయత చూపించాలా భయముతోని భక్తితోను ఆ క్రమంలో నువ్వు నేను భయముతోని వణుకుతోనూ జీవించాలా అది నెరవేర్చిన మన ప్రభు మన ఆయన బిడ్డలు విన్న మనం కూడా ఆ క్రమాన్ని పొందుకున్న మనము కూడా అది నెరవేర్చాలి అందుకు దేవుడు ఎందుకు ప్రతి ఒక్కరిని ప్రజల నుంచి ఏర్పరచుకున్న ప్రతి ప్రధాని ప్రజల కొరకు దేవుని బిడ్డల కొరకు ఈ లోకంలో ఆయన బిడ్డలు నశించిపోతున్నారు వాళ్ళు కోసం దేవుడిని ఏర్పరచుకుంటే నువ్వు వాళ్ళలాగా జీవిస్తే వాళ్ళకి నీకు తేడా ఏ ఉంది గురుకి తేడా ఉండదు కదా సామెత ఉంటారు కదా గుర్రం గాడిది ఒకరేలాగా అనిపిస్తాయి కానీ గుణగణాలు వేరే గుర్రం వేరే గాడిది వేరే కాబట్టి మనము అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటే ఈ అర్థం ఏంటంటే నువ్వు ఒక దేవునికి ప్రతిద ఉన్నప్పుడు నువ్వు స్పెషల్ గా కనిపించాలనే విషయం దావేదంటాడు కదా ప్రభు అని అనేక ఒక వింతగా ఉన్నా ఉండాల మనసు ఈ లోక సుఖం వింతగా కనిపించాలా ఈ లోకం ఒక వ్యక్తి అయితే నువ్వు ఒక ఎత్తులాగా ఉండాలా నువ్వు స్పెషల్ గా కనిపించాలా పది మందిలో మన తండ్రి అతి సుందరుడు అయిన పది అతి సుందరుడు మన ప్రభు ఆయన ఒక వింతగా అనిపిస్తున్నాడు ఆయన ఎంతో సుందరవాడు ఎంతో మహిమగల తండ్రి ఆయన ఆయన ఎంతో స్పెషల్ గా అనిపిస్తున్నాడు నువ్వు నువ్వు కూడా ఆయన ఆయన ఆయన మనం కూడా అట్లా స్పెషల్ గా కనిపించాలి ఈ లోకంలో చూడండి అట్లా మనం తయారు కావాలన్న విషయం మన ప్రభు చెప్తున్నా అక్కడ మెలితీసేది క్రమంలో ఉన్నవాడు అట్లా తయారు చేస్తాడు ఎందుకంటే నువ్వు యాజకుడు ఈ విషయం అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా మర్చిపోవద్దు నేను ఒక యాజకుడు అన్నప్పుడు యాజకుడు యాజకుడే భయపడితే ప్రజల ఏం కావాలి చెప్పండి ఇప్పుడు సౌల్ రాజు భయపడినా లేదా దేవుడు ఇస్రాయల్ ప్రజలకి ఒక రాజులాగా సౌల్ నేర్పరచుకున్నప్పుడు గొలియత్ వచ్చి భయంకరంగా వాడు దేవుని నామని దూషిస్తూ దేవుని ప్రజలను దూషిస్తా ఉంటే సౌర్రాజ్ యుద్ధం చేస్తే నువ్వు ఏం చేసుకుని పోయి అక్కడ పోయి ఒక మూలం కూర్చున్నాడు డేరాల కూర్చుకొని ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు ప్రజలంతా భయంతో వణికిపోతున్నాడు కానీ దేవుడు చూస్తూ ఊరుకోడు కదా నువ్వు ఫెయిల్ అయిపోతే ఇంకొకరు లేపుతాడు దేవుడు నేను ఫెయిల్ అయితే ఇంకొకటి లేపుతాడు దేవుడు కాబట్టి ఎందుకంటే ఆయనకు అవసరం ఆయనకి విధేత చూపించే వాళ్ళు అవసరం ఆయన ఎవరైతే ఎవరికైతే విధేత చూపించి భయభక్తలు జీవిస్తారో వాళ్ళే అంగీకరింపబడతారు వాళ్ళకే అలాంటి బిరుదు అలాంటి స్పెషల్ బిరుదు దేవుడు ఇస్తారు విధేత ఆ జీవించేవాడు మతపరంగా చూపించి నాకు ఎందుకు లేదు అన్నప్పుడు ఉన్నవాడు ఎట్టి పరిస్థితుల్లో దేవుడిని సంతోషపెట్టారు ఏదో జీవించుకుంటూ పోతున్నవాడు సమర్థించుకుని నేను దేవుడిలోనే అనుకుంటా గానీ వాడు మోసపోతున్న సంగతి ఎప్పుడు కూడా పెరిగింది కాబట్టి మనం అర్థం చేసుకోవాలా చూడండి సౌల రాజు భయపడిపోతే దావి తెచ్చి యుద్ధం అందుకు దావిదను రాజు ఏర్పరచుకుని ఇస్తా ప్రజల మీద ఇది ఎంత గొప్పదాన్ని చూడండి ఇది కూడా అంతే నువ్వు యుద్ధం చేయకపోతే దేవుడు ఇంకొకరు లేపుతాడు ఇది ఆత్మీయ యుద్ధం ఆత్మీయ పోరాటం ఇది దుష్ట శక్తులతోని పోరాటం మనకి ఇది మెల్కి సమయంలో ఎంతగా పోరాడాలా వాళ్ళకి కనిపిస్తుంది ఇవన్నీ ఈ లోకస్తు కనిపించవు ఈ చికర శక్తులు కనిపించవు ఈ లోకపు విధానం కనిపించదు వాళ్ళకి మెలిపిసేది క్రమంలో ఉన్న సమస్తం తేటగా దేవుడు చూపిస్తుండ్రు ఎందుకంటే ఆ క్రమంలో ఉన్నవాడు ఉన్నతమైన ఆ దేవుని ప్రతినిధి ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు నేను దేవుని ప్రతినిధి కానీ ఆయన ప్రతినిధి అయితే నువ్వు ఈ రీతిగా చేయిస్తున్నావా ఇలాంటి క్రమంలో నువ్వు ఉండి ఈ క్రమంలోకి నువ్వు తీసుకొస్తే నువ్వు మెలిపిసేది క్రమంలో ఉన్నట్టే ఎవరైనా చూడండి తర్వాత కానీ మనకు దేవుడు ఇచ్చిండు ఆ క్రమంలో ఉన్నావు కాబట్టి ఆ క్రమం తగినట్టు నువ్వు అనేది మనం ప్రయాస ఆ క్రమంలో ఉండి అది సంపూర్ణ స్థితికి ఎదగాలని మనం ఇంకా ప్రయాస పడుతున్నాం చూడండి తర్వాత ఐదో వచనంలో చూడండి ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు చూడండి శ్రమలో ఉండ పూర్తిని మనకి కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఈ లోకంలో మనం ఎలాంటి శ్రమలు పొందుతున్నాం ఈ లోకంలో మనం ఎలాంటి శ్రమలు పొందుతున్నాం ప్రభు కొరకు మనం శ్రమలు పొందుతున్నామా లేక ఈ లోకంలో ఉన్న వాటి కోసం శ్రమ పొందుతున్నామా ఆయన కొరకు శ్రమ పొందిన వాళ్ళు ఎక్కడ జీవించు హెబిల్ రసిన పత్రిక పదకొండో అధ్యాయంలో ఉంది ఆయన కోసం శ్రమలు మించు అట్లా జీవిస్తారు కొండల్లో గుహల్లో ఉండి వాళ్ళు ఆ రీతిగా జీవించడం ప్రభు కొరకు ఎంతగా త్యాగం చేసుకున్నారు జీవితాలు కాబట్టి మన జీవితాలు కూడా అట్లా త్యాగం చేసుకోవాల చూడండి ఆయన కుమారుడయ్య ఉండి తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకుని ఉంటేనే విధేయత అన్నట్టు ఇదంతా మన ప్రభువు గురించి చెప్పబడుతుంది ఆయన చూడండి కుమారుడు ఉన్నాడు అయినా గారిని శ్రమకు తన కుమార్ని శ్రమల ఎందుకు పోనిచ్చండి ఆయన ప్రణాళిక నెరవేరు కాబట్టి ఈ రోజు నువ్వు కుమారుడు ఆయన తండ్రిలాగా ఉండడు మనకి ఆయన ఉన్నాడు ఒకప్పుడు కుమారుడు లాగా వచ్చిండు తండ్రికి విధేత చూపించాడు తండ్రి కుమారుడికి గుణగానం చూపించాడు ఈ రోజు ఆయన తండ్రి స్థానంలో నువ్వు నువ్వు నేను కుమారుడి స్థానాలు ఉన్నావు కానీ మనము నాకు ఎందుకు ఈ చెప్పడానికి వీల్లేదు శ్రమలు ఉంటాయి ఖచ్చితంగా మనకుంటాయి కదా ఎట్టి పరిస్థితుల్లో శ్రమలు శ్రమ పొందడం చెప్పండి కానీ రెండు విధాలు మనం అర్థం ఒకటి మనకు శ్రమ ఉన్నా కానీ దేవుడు తను తప్పించుకునే మార్గం చూపిస్తాడు రెక్కలేస్తారు మనకి శ్రమలు తప్పించుకుంటూ ఉంటాయి ఖచ్చితంగా కానీ దాని నుంచి విడదలు పొందాం మనకు విజయం పొందు ముందుకెళ్తాం కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు చెక్క అది తేడా అన్నట్టు మెలిపిసేది కొన్ని ఉన్న వాళ్ళకి వాళ్ళకి తేడా అంటే గొప్ప ఎందుకు శ్రమలో పాట వాళ్ళకి విధానం తెలియదు అన్నట్టు కానీ తప్పించుకోవాలి కదా బోయేవాడు వర వేస్తే వల నుంచి విడిపించడం అసాధ్యం అన్నట్టు కానీ ఆ వల వేసినప్పుడే నువ్వు పసిగడితే ను చెక్కబడవన్నట్టు ఎందుకు పసిగట్టడంటే మనం అర్థం చేసుకోవాలా ఏ రీతిగా మనం ప్రభువుకు సన్నిహితంగా ఉన్నాం మనం ఆయన మాటకి ఆయన చెప్పిన వాక్యకి విధేత చూపిస్తే నువ్వు దాని నుంచి బయటకు వస్తావు నిర్లక్ష్యంగా జీవిస్తే నువ్వు చెక్కబడతావు అది నీ మీద దాకా నువ్వు తెలియదు కానీ రాకముందు ప్రభు చెప్తాడు ఆయన ఎప్పుడు కూడా వచ్చినాక చెప్పాడు రాబోతుంది రాబోతుంది రాబోతుంది అని చెప్పి ముందడే హెచ్చరిస్తుంటాడు చూడండి ఏసేపు విషయంలో మనం చూస్తే అయగుప్తులు ఎప్పుడూ కరువు రా అది ఐగుప్తు దేశంలో కరువు వచ్చినప్పుడు భయంకరంగా కరువు వచ్చినప్పుడు ఏ సేవ దేవుడు ముందెందుకు పంపించాలి ఆయన తెలుసు కదా భవిష్యత్తు ఆయన చిన్నతల నుంచి కళలు దేవుడు చూపించిండి భవిష్యత్తులో జరగబోయేది అప్పటికప్పుడు రాలే మనకు కూడా అంతే ఆయన జరగబోయేది ఎన్ని ఎన్ని విషయాలు దేవుడు మనకు బయలుపరచు చెప్పండి మనకి ఎం లో ఎన్నో విషయాలు మనకు బయలుపరచబడ్డాయి కదా కానీ ఒకటి అన్నింటించి దేవుడు మనకు తప్పించా లేదా పత్తి దేవుడు తప్పించిండు ఈ రోజు కూడా తప్పిస్తాను ఇక ముందు కూడా ఆయన తప్పిస్తాను నాకైతే విశ్వాసం ఉంది కాబట్టి ఇవన్నీ మనకి ఎదుర్కో తప్పమీయ పోరాటం కానీ ఎందుకు దేవుడు ఒక యాజకుడిగా నిలబెట్టినారే అది ఒక్కటి అర్థం చేసుకుని చాలు ప్రజల కొరకు నువ్వు నియమింపబడ్డావు ఈ రోజు ప్రజలు ఎక్కడున్నారు ఏ స్థితిలో ఉన్నారు ఈ రోజు మనం ఏ స్థితిలో ఉన్నాం మనని ఎందుకు దేవుడు ప్రతినిధిగా పెట్టింది ఆ యాజకర్త్వాన్ని ఆయన మరణం దారం పొంది మనకి ఎందుకు ఇచ్చిండు ఎంత గొప్ప యాజకర్త్వం ఇది క్రమం అనేది చూడండి తాను పొందిన శ్రమల వల్ల విదేశం నేర్చుకున్నాను అందుకే మనం విదేశం నేర్చుకో దశలో శ్రమలు కూడా పోతాం కానీ తెలుసుకుంటాం బుద్ధి తెచ్చుకుంటాం మనం ప్రభావా నాకు ఎందుకు ఈ అని ఈ శ్రమ వచ్చిందంటే నేను ఈ ఆ నేను పడ్డా ప్రభా నేను క్షమించు ప్రభావాడు వండుతూ ఉంటాం నేర్చుకుంటుంటాం మనం ఒక దశ నుంచి ఒక దశ నేర్చుకుంటా ఉంటాం శ్రమలు కూడా నేర్చుకుంటూ ఉంటాం కూడా అనుభవిస్తూ ఉంటాం మనం అనిపిస్తూ అనిపిస్తున్నాయి ఏదంటే అలవాటు అప్పుడు భయపడం అన్నట్టు ఒకసారిగా నేను శ్రమ మీద పడ్డదనుకుని భయపడిపోతాం అది అనుభవం అవడానుకో ఈజీ అనుకోండి చాలా మందికి ఇక ఈ ఫీల్డ్ లో ఎట్ అంటే మార్కింగ్ చేయమంటే ఎట్టుండదంటే అమ్మ ఈ పేపర్ తీసుకుని మార్కింగ్ చేయమంటే ఎలాంటి కొలతలు ఇలాంటి భయపడతా ఉంటారు అది నువ్వు రోజు నువ్వు చేస్తే అలవాటు అయిపోయింది ఇంజనీర్ ఎంత పెద్ద ప్లాన్ ఇచ్చినా నువ్వు సునాయసం చేసేస్తా ఉన్నావు ఎందుకంటే నీకు తెలుసు అది ఎట్ట జల్ తెలుసు ఇది కూడా అంతే నువ్వు దాన్ని చేస్తా ఉంటేనే అది అది అది అది నువ్వు అనవ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే నీకేమవుతుంది అంటే దాని మీద సునాయసం ఉండదు ఏదే ఏది రాదు కదా ఒకసారి మనం పడుతుంటాం లేస్తా ఉంటాం తప్పులు చేస్తూ ఉంటారు కానీ అప్పుడు మనం ఎందుకు ఎక్కడ తప్పు జరిగిందో అది తెలుసుకుని ముందుకు పోతా ఉంటావు మళ్ళా ముందు పోతా ఉంటావు అట్లా అలవాటు అయినప్పుడు మళ్ళా ఆ లోపాలు మనం చేయవన్నట్టు అప్పుడు నువ్వు సంపూర్ణంగా ఆ శ్రమలో విజయం పొంది పోతావుంటే నీకు సునాయసంగా నువ్వు విజయం ముందుకు వెళ్ళిపోతావు చిక్కబడకుండా కాబట్టి చూడండి ఆయన మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెలికి క్రమంలో చేయన యాజకులన్నీ దేవుని చేత పిలువబడి ఆయన ఆయన గురించి చెప్తున్నారు మన ప్రభు గురించి కాబట్టి ఆ యాజకత్వంలో ఉన్నప్పుడు ఎట్ట చేసిన మన ప్రభు అనేది ఎలాంటి దేవుని చేతి పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు అలా చూడండి తనకు విధేయత వాళ్ళందరికీ నిత్య రక్షణకు కారకుడు ఇప్పుడు ఈ రోజు కూడా ఈ లోకంలో ఉన్న నిత్యమైన రక్షణ మార్గంలో ఎవరు కారకులు కావాలా మన ప్రభువు కారకుడు మనకు రక్షణ ఇచ్చింది కానీ ఈ రోజు దేవుడు ఆయన ఆయనకు ప్రతినిధిగా దేవుడు మనం పెట్టిండు ఆ యాజకత్వం దేవుడికి ఇచ్చింది నువ్వు కూడా నిత్య రక్షణకు కారకుడు కావాలా అనేక రక్షణ నడిపించి కావాలి ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ప్రతినిధిగా ఏర్పరచుకుని లోకంలో మధ్యవర్తి లాగా మన ప్రవే మధ్యవర్తి కాబట్టి ఆయన ఏర్పరచుకునే ప్రజల నిమిత్తం చూడండి మనం అర్థం చేసుకోవాలా మనం కూడా అనేక రక్షణకు కారకుడు కావాలా ఎందుకంటే మన ఇక్కడ చూడండి కింద ఏం రాస్తుంది చూడండి ప్రధాన నిత్య రచనకు కారకుడు ఆయన తర్వాత మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కి చేతి క్రమంలో చేరిన ప్రధాన యాజకుని దేవుని చేతి పిలువబడిన అంటే ప్రధాన యాజక క్రమంలో చేర చేతబడిన ఆ క్రమంలో ఉన్నవాడు ఆయన దేవుని చేతి పిలువబడినవాడు అయి తనకు విధేయులైన ఆయనకి ఎవరైతే విధేత చూపిస్తారో ఈ లోకంలో ఎంతమంది విధేత ఉన్నారు కదా ఎంతమంది ప్రభు నమ్ముకున్న వాళ్ళు అంటే విధేత చూపించే వాళ్ళు కదా వాళ్ళందరికి నిత్య రక్షణకు కారంటే సంపూర్ణ రక్షణ నడిపించాలా కొంతమంది విశ్వాసం ఉంటుంది దేవుడిని ఏ స్లో నమ్ముకుంటారు కానీ రక్షణ తీసుకోరు కొంతమంది ప్రభు నమ్ముకుంటారు అరీతిగా ఉంటారు కానీ సత్యం తెలీదు కానీ విధేత ఉంది దేవుడికి ప్రేమ ఉంది భయం భక్తి ఉంది కానీ సంపూర్ణత ఎట్లా అది నీ ద్వారా జరగాల అందుకే ఆ క్రమంలో దేవుడు మనం పెట్టు అందుకే మనకే ఇవన్నీ మన ప్రభు మనకు చూపిస్తా ఉంటాడు మన గొప్పతనం ఏం లేదు దైనిక పరికరాల వాళ్ళ మనమంతా అయినా గానీ ఆయన కృప చూపించి మనకి ఇవన్నీ మన కనులు చూపిస్తున్నాడు మన నేతలకు స్వస్థత ఇచ్చాడు మన ప్రభు లేకుంటే ఎట్టి పరిస్థితులు మనకు అర్థం కావు ఎవరికి అర్థం కాని ఇంటికి మనకు దేవుడు చెప్తున్నాడు అయితే ఇందుని గురించి మేము చెప్పాల్సిన సంగతి అనేకలు ఉన్నవి కానీ వింటొక మీ మందులే ఉందన్న వాటి నిషేధ పరిస్థితి కష్ట కష్టమని చెప్తున్నా అక్కడ అంటే ఇంకా ఉన్నాయంట ఇంకా కాని ఆ ఉన్నాయి కానీ వింటొక మీ మందులేదంటే ఇంకా ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవాలా ఒకవేళ మనం మందు మంతులకు ఉన్నామా ఎన్నిసార్లు ప్రభు చెప్ప అనుభూతులు ఉన్నావా ఎన్నో విషయాలు చెప్పంటే బైబుల్ కూడా ఉంటారు కదా ఆయన కూర్చిన కార్యాలు ఎన్నో ఉన్నాయి అంటే అవి రాయాలంటే ఈ భూలోకం కూడా సరిపోదంట ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి కానీ కొన్ని రాసారు బైబుల్లో ముఖ్యమైన కానీ అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ అన్నట్టు అది ఆత్మరూపంగానే బయలుపరచబడతాయి అని నేనైతే సంపూర్ణంగా అర్థం చేసుకున్నా ఎందుకంటే అది పశువుల ఆత్మ వచ్చినప్పుడే ఆ లోతులకు నడిపిస్తుంది నా వాటిని తీసుకుని బోధించడం అంటే ఇంకా ఆయన ఏం చెప్పిండో మిగిలిచెట్టుండో అవన్నీ ఆయన ఆత్మ ద్వారా బయలుపరచబడ్డు అందుకు మనకి అనేక విధాలుగా మనకు దర్శన దేవుడు మాట్లాడుతుంటాడు అనేకమంది బైబుల్ నుంచి కానీ ఎంత ఏ దర్శనం ఏ కాలోచన గానీ నీకు వాక్యానికి అనుకూలంగానే కనిపిస్తున్నాడు అటుకినట్టుగా అంటే ఇది ప్రభుత్వ కలిగిందో మనం నమ్ముతాం రీతిగా కాబట్టి అవన్నీ మనకి ఈ లోకం అంతా తయారైంది ఈ తెలుసుకునే స్థితిలో ఉంది కాబట్టి వాళ్ళ మంద నుంచి మనం బయట తీసుకురావాలా వాళ్ళ మతపరమైన మత్తును మనం తొలగించాలంటే ఈ సత్యం వల్ల దూరాలంటే ఎంతగా మనం ప్రయాసపడాలా నాకు ఎందుకు వచ్చిందనంటే కాదు ఒక ఆత్మ కోసం ఎంత దూరమైనా పరిగెత్తాలి మనం ఎన్ని సంవత్సరాలైనా పోవాలా వాళ్ళ దగ్గరికి వాడు విననే వినకపోయినా చెప్తానే ఉంటే ఉన్నగా వాళ్ళ మనసు మారుతుంది అన్నట్టు అయితే బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఎండగా చూడండి కాలమును బట్టి చూస్తే గొప్ప బోధకల్లాగా మనం ఉండాలంట కానీ ఏముందక్కడ దేవభక్తులు మొదట మూల పాఠంలోనూ ఒకడు మీకు మరలా బోధింపవలసి ఈ వాక్యం విన్నప్పుడల్లా కొంచెం నాకు తగిలినట్టు అనిపిస్తూ ఉంటుంది ఒక ఎందుకంటే ఒక ఒక కాలం బట్టి చూస్తే మనం ఎంత గొప్ప సేవ చేయాలి మనం విషయాలు మనకు బయలుపరచబడ్డాయి కానీ మనం అట్లా ఉన్న అనిపిస్తుంది నాకు ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది కొద్దిగా ఈ వాక్యం టచ్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే అట్లా ఉండాలని వాక్యం చెప్తుంది కదా కాబట్టి వాక్యం హృదయంలో నొచ్చుకున్నప్పుడు విధాత చూపిస్తే ముందుకెళ్ళిపోతాం అన్నట్టు కఠిన పచ్చుకుంటే అట్లనే ఉండిపోతాం కానీ బోధకులుగా ఉండాల్సి ఉండగా దేవక్తులు మరలా మొదట మూల పాఠములు అంటే మొదటి నుంచి మళ్ళా చెప్పాల్సి వచ్చింది ఈ రోజు క్రైస్తవ సమయం అట్లనే ఉంది మొదట ఉన్న వాక్యం ఈ రోజు ఉండదు మర్చిపోతా ఉంటారు మళ్ళా చివరికి జ్ఞాప ఒకప్పుడు మన జీవితాలు అట్లేవా నా జీవితం అట్లనే ఉంది మొదట ఉన్న వినవ ఫస్ట్ నేను రక్షణ పొందినప్పుడున్న ఉన్నావు అట్లా ఉండే కొంతకాలం పోయింది తర్వాత కొంతకాలం వచ్చినాక మళ్ళా చెప్తా ఉంటే అప్పుడు మనకు జ్ఞానోదయం అయిందండి ఇప్పుడు జ్ఞానోదయం అవుతుంది అర్థమైతుంది కదా చూడండి అట్లా ఉండి మన జీవితాలు అట్లన్న జీవితాల దేవులు ఆయన కృప ద్వారా ఆయన మరల తిరిగి మనల్ని ఆ రీతిగా నడిపించు దేనికి ఎంతో వర్ణాలు చెప్పాలి మనం అలలియ అయితే మీరు పాలు వారే కాని బలమైన తినేవారు కారు అంటే నీ వాకి నేను ఆపేస్తాను చూడండి ఎందుకు ఆ రీతిగా ఉన్నారంటే అనేకులు ఎందుకు ఇంకా పాలు ఉన్నారు ఇంకా రక్షణ వల్లనే ఉన్నారంటే వాళ్ళకి ఇవన్నీ బోధించే లేరు అని మనం అర్థం చేసుకోవాలా కాబట్టి దేవుడు మన ఎందుకు ఆ రీతిగా ఏర్పరచుకోండి అంటే ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల నుంచి కాబట్టి ప్రధాన మనుషుల కొరకు ఏర్పరచబడ్డవాడు అని ఎందుకు దేవుడు ఏర్పరచుకుండు మోసని ఎందుకు ఏర్పరచుకోండు ఈ రోజు నిన్ను నన్ను మనం అందరినీ ఏర్పరచుకోవాలంటే ఆ రీతిగానే బానిసత్వంలో బయలుదేరడానికి కాబట్టి మనం మనం ఈ లోకంలో పుట్టిన అంటే అనేక సంతోషం ఉండాలా తనకి విధేయులైన అందరు నిత్య రక్షణ నడిపించాలా మనం ఆ రీతిగా కాబట్టి చివరి కాలం ఉంటున్న మనము ఆయన ప్రతినిధిగా ఉన్న మనం కూడా ఈ లోకంలో ఆయన కొరకు జీవిస్తూ అనేకుల్ని ఆ క్రమంలోకి నడిపించాల మెలిపిస్తే క్రమం ఈ వాక్యము ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల ఇక్కడ ఎంత గోలుగా చెప్తున్న పౌలు మొదటి ఐదో అధ్యయం మొదటి వచ్చిన రైపులాసిన పత్రికలో ప్రజలకు మనుషులను ఏర్పరచబడాలంటే మనం కూడా ఆయా తెగ నుంచి ఆయా భాషలో మాట్లాడవాలి కదా ఎవరు ఎక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ మనం అంత ఎక్కడెక్కడో వాళ్ళం కదా కానీ ఏర్పరచుకుని ఒక ఒక దగ్గర తీసుకొచ్చి తీసుకొచ్చి పెట్టాడు మనల్ని చూడండి తర్వాత పాపముల కొరకు అర్పణములను బలులను అర్పిస్తకు దేవుని విషయమైన కార్యాలు చేయటానికి జరిగిస్తకై మనుషుల నిమిత్తం నియమింపబడను ఎందుకు మనం నియమిపబడ్డాము అంటే నానా విధమైన కార్యాలు అనేకమైన కార్యాలు ప్రభు కార్యాలు గొప్ప గొప్ప దేవుని విషయమైన కార్యాలు ప్రభు కార్యాలు ఎట్లుంటాయో మనం చెయ్యాలంట అందుకోసం మనుషుల కొరకు మనం నియంపబడ్డాంటే అలాంటి కార్యాలు జరుగుతాయి ఈ రోజు తక్కువే కదా కానీ మనం చెయ్యాలా అనే విషయం మన ప్రభుత్వం అప్పుడే మనం నిజమైన ప్రాధాన్య ఆర్జకులం అన్నట్టు అప్పుడే మనం నిజంగా మెరుగు చదివే క్రమంలో మనం ఉన్నట్టు ఈ కార్యాలు మనం చెయ్యాలా ముందు రోజుల్లో ప్రయాస పడాల మనం అరీతిగా ఆయనకు విధేత చూపిస్తూ వినయ పరిభక్తులతో ప్రీతికరమైన సేవ చేస్తూ ఆయన సంతోష పెట్టాలా ఆయన రాక తొడుగుంది కాబట్టి మనం సిద్ధపడాలా అనేపి మనం సిద్ధపరచాలా ఆ క్రమంలోకి మనం తీసుకొని రావాలా అంత వరకు సహించి వాడే రక్షింపబడినాడు కాబట్టి అంత వరకు ఆయన కార్యం చేయాలని కూడా వాక్యం ఉంది అంతవరకు నువ్వు నీ కలిగిన గట్టిగా పట్టుకోమన్నాడు కాబట్టి ఈ యాజకత్వంలో ఉన్న మన మనం వరకు ఇదే యాజకత్వంలో కొనసాగుతూ అనే సత్యాన్ని అనేకలు ప్రకటిస్తూ ఆ క్రమంలోకి మనం మంత్రించాలి అదొక ఛాలెంజింగ్ మనకి కాబట్టి ఇది కష్టతరమైనది కానీ ఎన్నో వ్యతిరేకలు వస్తా అయినా గానీ ప్రభుకు సమస్తం సాధ్యం నువ్వు నమ్మితే నీకు సమస్తం సాధ్యం మనకు అలాంటి పరిచయం ప్రభు మనకు నడిపిస్తారు ముందు రోజున నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది కానీ మనం ఆ ఆ క్రమంలో ఉన్న వాళ్ళు మన ప్రభు జీవించు అట్లా జీవించడితేనే గాని ఆ క్రమంలో అనేకులు తీసుకురాలేము అనేది ఈ వాక్యం ప్రకారం మనకు అర్థమైతుంది కాబట్టి ప్రభు అలాంటి క్రమంలోకి మనం నడిపించాలని అనేకులు నడిపించాలని మన ప్రభు ఏ రీతిగా ఉన్నాడో అదే రీతిగా మనం ముందుకు పోతూ ఆయన అనేకులకి ప్రభు చెందుకు నడిపించాలని అలాంటి కృప అలాంటి అభిషేకం ప్రభు మనకు అందరికి అనుగ్రహించాలని ప్రార్థన చేస్తాం పరిస్థితులకు దేవ మా ప్రియ పరలోక తండ్రి నీకు ఎంతో వర్ణాలిస్తయ్య గొప్ప దేవ నిన్న అనేది నిరంతరం ఏకరీత ఉన్న గొప్ప దేవుడు ప్రభు నా దేవ నా తండ్రి పత్తి ప్రాధాన్య ఆధ్యకుడు మనుషులు నుండి ఏర్పరచబడిన వాళ్ళు అయినా కానీ ఎందుకు మీరు ఏర్పరచాలంటే అనేకులు పాపం నిమిత్తం ప్రవ అనేకులను చెందుకు రావ నడిపించాలని మీకు ప్రతినిధిగా మమ్మల్ని ఎందుకు పెట్టారంటే అనేకులు రక్షణ నడిపించాలని మోసాన్ని ఎందుకు పెట్టినారంటే ప్రభావానిసత్వం నుంచి ఐక్యప్తి నుంచి ఇష్టాలు ప్రభుత్వ కాన కానీ దిశని నడిపించాలని కాబట్టి ఆ రీతిగానే ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రతి పాస్టర్స్ ని ప్రతి బిడ్డని ఆ కానీ కానీ మనుషులు ప్రవ ఏర్పరచుకుండా గానీ ప్రవ్వ వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు ప్రభావ్వా అనేకులను ఆ క్రమంలో తీసుకురా స్థితిలో ఉన్నారు ప్రజల కోసం నింపబడ్డ వాళ్ళు మేము దేవునికి ప్రతినిధిని ప్రభు నాకు ఇచ్చిన భారం అని చేసే వాళ్ళు కూడా తక్కువైపోయినారు కానీ ప్రభావ మాకు జ్ఞాపకం చేస్తారు మీరు ఆ రీతిగా ఆగా మతపరమైన జీవితం నుంచి బయట తీసుకొచ్చి మెలికి సెది మీరు మనం నడిపించాలని మేము సంపూర్ణ నమ్ముతున్నాం ప్రభావ్వా క్రమంలో మేం ప్రభావా ఆ క్రమం తగినట్టు మేము జీవించాలి చివరి వరకు ఆ రీతి మేము మా జీవితాలను స్థిరపరచమని ప్రార్థమైనా మాలు ఇంకేమైనా బలహీనతలు ఉంటే ప్రభావ ఈ క్రమం ప్రకారం ఇంకేమైనా క్షమించండి కృపజీపించినైనా వాటించి మాకు పిల్లల కల్పించండి ప్రభావ మేము సాగిపోవాలి ముందుకునైనా నా తను ఈ క్రమంలో మేము ముందుకు సాగిపోవాలా ప్రభావ మేము మీకు సంతోష పెట్టాలా ప్రభు నేను మయంపరచాలా ఆ రీతిగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టమైన గొప్ప దేవానికి ఎంతో వన్నా అర్పించుకుంటామైనా మీరు అక్కడ తొరిగి ఉంది ప్రవ్వా మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రవ్వా మా శక్తికి ఉంది ఆ ప్రయాణం కోసం మేము ప్రయాసపడాలా ప్రవ్వా అనేకులు మీ చేంత నడిపించబడాలా మీ కార్యాలు ప్రవ్వా ఓ ప్రవ జరిగించ ప్రవ్వ మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారనైనా మనుషులందరి కొరకు కాబట్టి వీళ్ళందరినీ రక్షణ నడిపించాలా ప్రవ్వా ఒక్క ఆత్మ కూడా నశించిపోద్దు ఆ రీతి మమ్మల్ని నడిపించండి అందరినీ ఆ క్రమంలో తీసుకొని రావాలా పాస్టర్స్ సైతం మేము తీసుకొని రావాలి విశ్వాసాలను కూడా ప్రవ్వా ఆ రీతిగా మేము ఆ క్రమాన్ని మేము చూపించాలా యంగ్స్టర్స్ ని ప్రోత్సహించాలా సేవకులు మా జీవితంలో మా సేవలు మేము తయారు చేయాలి అనేక శిష్యులకు చేయమని ఇది చాలా ముఖ్యమైన ప్రభు అనేక శిష్యులు చేయాల ఈ క్రమంలోకి నడిపించాలా మెలికి సిద్ధు క్రమంలోకి అలాంటి సేవలకు మమ్మల్ని అందరూ నడిపించాలి ఏ రీతికి వెళ్ళాలి ఎట్లా పోవాల తండ్రి మీరే మాకు బయలుపరిచి నడిపించి ప్రతి చోట మీ కొడుకు మమ్మల్ని అందరినీ సాక్షిని పెట్టుకోమని ప్రార్థిస్తాం మీరు నూతనమైన అభిషేకం మాకు అనుగరించి మేము అడుగుబెట్టిన పత్తి స్థలాలు అద్భుతాలు చేకూర్చమని ప్రార్థిస్తాం అనేక ప్రవ్వ కస్టమర్లకు రావాల ప్రవ్వ గొప్ప కార్యం జరిగించమని ప్రార్థం నాయన పాపముల గురించి నీతి నుంచి కీపుల గురించి మేము ఒప్పుకొని చేయాలని ఓ ప్రవ్వ అనే పాపాలు ఒప్పించాలా ప్రవ్వా నడిపించాలి ఆ రీతిగా అలాంటి కృపల్ని అందరూ నడిపించి ఈ ఆరాధన పాల్గొన్న ప్రదర్శిమంది రాలేదు ఆ కుటుంబాలు అందరూ ఆశ్రయించి దీవించి బలపరించి మనం అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రాయన్నేసు క్రీస్తు పరిశుద్ధం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఒక్కొక్కరిగా ప్రార్థించే వాక్యం చేత మీరు మాతో మాట్లాడారు ప్రభా వాక్యాన్ని మా బదలలో నీరు కట్టి ఫలింపు దయచేయండి రాజా గొప్ప రాజు ప్రభా హండ్రు వేస్తే ప్రభావితేవాది క్రమంలో మేము నిలబడి ఉండాల ప్రభావ శ్వాస వరకు వేస్తే ప్రభావం కలిగి మీ నామం పడితే ప్రభావం పోరాడుతూ ఈ లోకంలో జీవించాలా దేవ పశుద్ధాత్మశక్తి బలం చేత మమ్మల్ని నటించండి ప్రభావ దేవ మీకు ఎంతో మాత్రం రోజు కానీ రేకెక్కించాలా ప్రభావం నిర్లక్ష్యమైన జీవితం నుంచి విడుదలమ్మ కలిగేసి ప్రభావం కావాలని ఉపయోగించండి మీకు మాదిరి లోపంలో మేము జీవించాలా ప్రభావం మీరే గొప్ప ఆత్మ కార్యాన్ని జరిగించే ప్రభావం ప్రవర్తించేలాగునా పశుధాత్మ శక్తి పరం చిత్రంలో నడిపించి మీరే మహిం పొందమని ఏనామ చేస్తున్నాం చంద్రి చిత్రాలు వర్గాల సంగీతం చేసి మాట్లాడే మూరీ ఆపేది సాక్షి కనిపించ